చీచీవో జీవుడా చింతు గో జీవుడా ఆ చందానకీ చందము అరుహమా జీవుడా ఉత్తముడై నహరి ఉండేటి ఆ తుమలోనా తత్తరపుగాంతలను తలపోసేదా ఒత్తి నారాయణ నామము ఉచ్చరించేనోరూ శయధరపుతోలు కృషికొనేదా పొందుగా గోవిందుని పూజించేటి చేతులను సందడి చన్నుల మీద రాసబొయ్యేదా కందువ దేవుని రూపు కనుగొనే చూపులు అందరి మర్మపుటంగముల మీద పెట్టేదా వేవేలు విష్ణు కథలు వినియేటి చెవులనో ఆవటి చీయాడ సుత్తులాలకించేదా శ్రీవేంకటేశ్వరుని सीवे जीवनमो भाव सक विषयल आल से